ముఖ్యంగా ఈ దేవుడి యొక్క అవకాశం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను ఎందుకంటే ఈ సమయం ఎంతో మంది ఈ అవకాశం పొందుకోలేకపోతురు మనకి మనకి ఒక ధనత ఇచ్చేండు మనకి ఒక అవకాశం ఇచ్చేండు కాబట్టి మనం ఉన్నన్ని రోజుల్లో దేవుని మయపరుచుదాం దేవుని గనపరుచుదాం ఎంతో మంది నష్ట నడిపించడమే మన భాగ్యం మన మార్గం కాబట్టి మనం ప్రార్థన సహాయం చేసుకుందాం స్తోత్రం పరిషదుల మైమాల రాజానికి వంద క్రిస్ రజానికి రజానికి వందనాలు తండీ మరిక్కడి నాములు ఇద్దరు ముగ్గురుంటే అక్కడ మీరుంటారు రాజా నామ పట్టి మేమందరం కూడినాం దేవా మాకు మందల మీరు దిగండి దేవని ఆత్మ నావరపు దండి ముఖ్యంగా దేవానికి వందనాలు తండి ముఖ్యంగా దినమంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో నిలబడిన దేవానికి వందనాలు ఈ దినమిచ్చిన దేవానికి వందనాలు తండ్రి ఏసుక్రీస్ రజానికి స్తోత్రం దేవా ముఖ్యంగా వాక్యం మీరే మా అతని మాట్లాడండి దేవ వాక్యానుసారంగా మేము జీవించాలా దేవా అలాంటి జీవితం మీరు మాకు దయచేయండి అనేకలకు మిమ్మల్ని మేము చూపించాలా దేవా మేము నిన్ను చూపించాలా దేవా నిన్ను ప్రకటించాల దేవా అలాంటి జీవితం మీరు మాకు దయచేసి నీ పరిశుధాత్మ సహాయం మీరు మాకు దయచేసి దివామ ప్రాధాన్ మహిమ పొందండి పాఠాల మహిమ పొంది వాక్యం మీరే మాతో మాట్లాడి నీ నామానికి స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏసుకృష్ణ నామడుచు నామ తండ్రి ఆమెన్ బ్రదర్ థ్యాంక్ బ్రదర్ పాడవాన్ నిజమైనా ద్రాక్షల్లివే నిత్యమైన సంతోషము నీలోయినా ద్రాక్షల్లివే నిత్యమైన సంతోషముని శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపై నీకున్న ప్రేమా ఎల్లలేని నీ ప్రేమా ఎల్లలేని నీ ప్రేమా నిజమైన ద్రాక్షల్లిని నిత్యమైన సంతోషము నీ తికాక్షయుడా దివ్యమీ రూపులో జీవించు చున్నాను నీ ప్రేమకు నే పాత్రిక అతికాంక్ష దివ్యమీ నీ రూపులో జీవించు చున్నాను నీ ప్రేమకు నే పాత్రికగా శిథిలమయగా ీదురముతోగడీ నీ పోలి కగా మాచినవే నా ఏసయ్యా శిథిలమయండగా నన్ను నీదురతముతో తొగ నీ పోలి కగా మాచినవే నా ఏసయ్యా నిజమైన ద్రాక్షళ్ళి నీవే నిత్యమైన సంతోషమునిలోనే నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వమునికే అర్పణగా నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించు అర్పించుచున్నాను సర్వమునికే అర్పణగా నాకు ఆశ్రయమైతి విని జీవపూట వై బలపరచితివీ నాయ వాడిపోనివకాకు ఆశ్రయమైతి వినివు జీవపూట వై బలపరిచితి వినాయేసీమైన ద్రాక్షల్లి నిత్యమైన సంతోషము నీ లో శాశ్వతమైన దీయంతో మధురమైన దీ నాపైపై ప్రేమా లీ ప్రేమా ఎలైలి ప్రేమా శాలేము రాజారం యమై నసి నన్ను నడిపించు నీ చిత్తమైనా మార్గములో శలేము రాజారంయ్యమీ నసిోనుకే నన్ను నడిపించుము నీ చిమైన మార్గములో అలసిపోనివ్వగా నన్ను నీదు ఆత్మతో నిండి ఆదరణ కర్తవై నను చేర్చుము నీ రాజములో అలసిపోనివ్వగా నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణ కర్తవై నను చేర్చుము నీ రాజ్యములో నిజమైన ద్రాక్షల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపై నీకున్న ప్రార్థిస్తాం పరిశుద్ధుర తండ్రి సర్వోన్నతులకు మా దేవ మీకు మదనాల్ క్రితలు అర్పించుకుంటున్నాం ఈ ఉదయం నుంచి తర్వాత మళ్ళీ కాచి మమ్మల్ని మీ సరి నడిపించినందుకు మీకు వందనాలు మీ సరిధిలో ప్రభావ ఒక దినం గడుపు వెయ్యి దినం కంటే శ్రేష్టమైన మరి అటువంటి దినాన్ని అటువంటి శ్రేష్టమైన జీవితాన్ని మీరు మాకు మీకు వందనాలు ప్రభా నేన ఇది ఏదో ఆచారబద్ధంగా చేసుకోండి ఆరాధన కాదు ప్రభా ఇది యుద్ద అన్న విషయం మాకు తెలిసినైనా మీరు మాకు ఎన్నో విషయాలు నేర్పించరు ఇక్కడ మేము తరబేద బొండకపోతే పోతే ఆత్మీయ ప్రపంచంలో మేము యుద్దం చేయలేం చేతులకి యుద్ధాన్ని నేర్పించే గొప్ప దేవుడు కాబట్టి యుద్ధశురులాగా మేము పోవాలా నువ్వు ప్రభు ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కాకుండా సమాధాన పడకుండా సైతాన్ రాజాని తొక్కు టక్కు తండ్రి మీరు మమ్మల్ని లేదనందుకు మేము ముందుకు సాగాల ముందుకు దూసుకొని పోవాలా ప్రభు వెనకం వేయడానికి వీల్లేదు ప్రభా మీ ఇచ్చిన ఆశీర్వాదాలు బహు జాగ్రత్తగా బహుమానాలు మీరు ఇచ్చిన వరాలు ఏవి కూడా మేము పోగొట్టుకోకుండా వాటిని సమృద్దిగా మీ మహిమార్దంగా వాడాలా ప్రభా ఎక్కడ పోయినా గానీ ప్రభా మిమ్మల్ని గనపరచాలా మీ నామాన్ని హెచ్చింపజేయాలా మీ నామాన్ని ప్రసిద్ధి చేయాలా అందు నిమిత్తమే మేము ఇంకా బ్రతికున్నదైనా కాబట్టి ఏం విషయాలు మేము చింతించకుండా భయపడకుండా మీ జీవితాంతం ప్రభా మీ యొక్క నామాన్ని అన్యజనులకు మేము వెలుగుగా ఉండాలా తండ్రి అటువంటి జీవితం మాకు అనుగ్రహించి మనం దేని విషయంలో అనుమానించకుండా దేని విషయంలో భయపడకుండా గొప్ప దేవ మీరే తండ్రి సహాయపడమంత ఆర్థిస్తున్నాం మీ రక్షణ ప్రణాళికలో చివరి వరకు మేము ఓర్పుతో సహించే ఆయకతన్ మళ్ళీ గుణగణాన్ని మాకు అనుగ్రహించమంతిస్తున్నాం శనగకుండా గోనగకుండా ఎవరి గురించి కూడా మేము తప్పుగా మాట్లాడకుండా బాబా ముఖ్యంగా అభిషేకింపు వారి గురించి మేము తప్పుగా మాట్లాడకుండా సహాయపడమంటే ప్రార్థిస్తున్నాం ఎందుకంటే మీరు సహించారు వాక్యం వాక్యమంది కాబట్టి తండ్రి ఓ ప్రభా మీ సాయంత్రం సమయంలో మీ సన్నిలో మీ స్వరం వినాలని ఆశపడుతుండగా మీ యొక్క పరిశుధాత్మను అనిపిస్తుంది దయచండి వాక్యాన్ని గ్రహించి వాటి ప్రకటన జీవించే బిడ్డలుగా దాన్ని మేము అనుభవపూర్వకంగా ప్రకటించే బిడ్డలుగా తయారు చేయండి యేసు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి దేవుని వాక్యాన్ని ధ్యానించేలాగునా ఈ దినానికి మనము ఏర్పరచుకున్న ప్రార్థన లేక వాక్యాంశం ఏందంటే కలిమి లేమి కలిమి అంటే తెలుసు మీకు లేమి అంటే తెలుసు కలిమి అంటే సమృద్ధి లేమి అంటే కొరత కాబట్టి ఆ ప్రార్థన కలిమి ప్రార్థన లేమి ప్రార్థన లేమి అనే అంశం గురించి నేను మీతో కొంతసేపు ధ్యానించాలి నష్టపడుతున్నాను మన మానవ బలహీనతలలో ముఖ్యంగా రక్షింపబడ్డ వారి జీవితాలలో ముఖ్యమైన బలహీనత ఏంది అంటే ప్రార్థన లేమి ప్రార్థన కలిమి అంటే నీ జీవితం అంతా ఎంతో ఆసక్తితో ఎన్నో గంటలు నువ్వు ప్రార్థించినా సమయం దొరికే కొద్దీ ప్రార్థనలో ఉంటావు ఏ పని లేనప్పుడు ప్రార్థనలో ఉంటావు అన్నీ అన్ని పనులు అయిపోయినాక ప్రార్థనలో ఉంటావు ఉద్యోగ స్థలంలో పని అయిపోయినాక ప్రార్థనలు ఉంటావు లంచ్ టైంలో ప్రార్థనలు ఉంటావు టీ బ్రేక్ స్థలంలో ప్రార్థనలు ఉంటావు ఇంటికి వస్తూ ఆఫీస్కి పోతే నువ్వు ప్రార్థనలో ఉంటావు సరే ప్రార్థన అన్న అంశం గురించి మనం ఎన్నిసార్లు జరిచినాం గతంలో ప్రార్థన చాలా మంది అనుకుంటారు వర్షప్ చేయాలా కొంతసేపు ఇది చేయాలా కొన్నిసేపు దేవుని కనపరచాలా అంటాం ప్రార్థన అంటే కేవలం పర్వతం సంభాషించడం తర్వాత అనేక పర్యాలు నేను ఇది జ్ఞాపకం చేస్తా ఉంటాను ఏంటంటే ప్రార్థన అనేది ఎందుకు మనం చేయాలా చాలా మంది మీ అకర్ల కొరతలు తీర్చుకోవడానికి కొరకు ప్రార్థన చేయాలా బాగానే కాదు అన్ని పొందినమని ముందే ప్రార్థించుకోమన్నాడు కదా అన్ని పొందినామన్నప్పుడు ఎందుకు ఎన్ని గంటల సేపు ప్రార్థన చేస్తాం చేయలేము కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు ప్రార్థన లేమి అంటే ప్రార్థనలు చేయలేని స్థితిలో ఉన్న వారి గురించి ఎందుకు అన్న విషయాలు అట్లా చేయడం వల్ల వచ్చే నష్టం ఏందని మీకు చూపించే ప్రతిసారి నేను పాజిటివ్ గా ప్రార్థన చేయడం వల్ల మీకు వచ్చే లాభాలేందని చాలా మందికి లాభాల గురించి ఎందుకంటే మనిషి మెటీరియలిస్టిక్ కదా వాడు శరీరానుసరుడు కదా ఏదైనా శరీరం సంపాదించుకోవాలని ఉంటది ధనము ఆస్తులు అంతస్తులు హోదాలు మంచి ఆహారము సమృద్ధి గల జీవితము ఇవే ప్రార్థన సంబంధించిన విషయాలు కాబట్టి ప్రార్థన అంటే ఆ కొంతకాలం నేను చూపించిన దేవుడు ఈ లోకంలో ఎటువంటి విషయాలలో కూడా జోక్యం కల్గించిపోడు అని ఎందుకు అంటే ఆదాంకి ఈ లోకాన్ని అప్పచెప్పిండు ఈ లోకానికి దేవుడవు నువ్వే ఈ లోకానికి రాజువు నువ్వే నువ్వే పరిపాలించాడు నీరు కష్టించి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని లోబర్చుకోండి సమస్త జీవరాశుల మీద నేను నీకు అధికారం ఇచ్చినా అన్నాడు మనిషి భూమికి ఉపన రీతిగా చెప్పాలంటే దేవుడు లాంటి వాడు అంటే అంత శక్తిగలవాడు అవి పోగొట్టుకున్నాడు మనిషి ఎందుకనేది మీకు తెలుసు చేసిన విధానమేంది సాతానుడు ఎట్లా హాని మోసగించడ విధానం ఏంది హవ్వ ఏ రీతిగా అయితే తన భర్తని మోసగించింది అంటే అతను చెప్పలేదు ఆ గురించి ఆమె తినేసినాక తెలుసుకున్నాడు కాబట్టి మోసను ఏ రీతిగా ప్రపంచంలోకి వచ్చింది అనే విషయం మనము చూస్తున్నాము ఇది సైతాన్ గార్డ్ నుంచి వచ్చేది కదా అయితే దేవుడు ఈ లోకంలో లేక భూమి మీద విషయాలలో జోక్యం కల్పించుకోవాలంటే ఓన్లీ ప్రార్థన వేరే మార్గమే లేదు ఆయన ఈ లోకాతీతమైన విషయాలలో ఈ లోకంలో అతను జోక్యం కలిగించుకోవాలంటే ప్రార్థన మార్గం అదే ప్రార్థన చేయకపోతే నీ సమస్యలు ఈరోజు నువ్వు ఆచరకపోతావు కొన్ని చూ వాక్యం విన్న వాళ్ళు ఖచ్చితంగా వారి జీవితంలో ప్రార్థన కొరత కుదుర్చుకోవాల్సి వస్తుంది ఇది ఎంత గంభీరమైన విషయం అంటే సాధారణంగా ఎట్లా ప్రార్థన చేయాలా ఏ విధంగా ప్రార్థన చేయాలి ఉపాస ప్రార్థన ఎట్లా చేయాలా ఎంతసేపు ప్రార్థన చేయాలా ఇవే అడుగుతుంటారు గాని ప్రార్థన లేని జీవితంగానే చేయబడి వారు ఎక్కడా ఏం గమనించే కాబట్టి ఇది బహు గంభీరమైన విషయం అని నేను గ్రహించగలుగుతున్నాను కాబట్టి చెప్తే అప్పుడు మనం ఏం చేయాల్సిన విషయం అంటే నేను పరిశీలించుకోవాలి నీ నీ యొక్క మానవాతీతమైన విషయాలలో నువ్వు ఏ రీతిగా ప్రవర్తిస్తున్నావు నీ ప్రార్థన జీవితం ఏ రీతిగా ఉంది అనేది నువ్వు చెక్ చేసుకోకపోతే మట్టుకు చాలా లేట్ అయిపోతుంది నీ లైఫ్ లో అన్ని పోగొట్టుకున్న వాడైతే అన్ని పోగొట్టుకున్న దానివైతే అప్పుడు ప్రార్థన చేస్తే వేస్ట్ అయిపోతుంది ఆ ఒకసారి ఇవన్నీ ఎర్లీ మార్నింగ్ ఓకేఅప్ అయితే పర్లోకపు మార్గాలు పుస్తకాలలో లేనివి ఏరీతిపరడతాయి ప్రార్థకగా ఫైవ్ మినిట్స్ నాన్ స్టాప్ భాల్లో మాట్లాడుతుంటే ఎన్నెన్నో మర్మాలు ఓపెన్ అప్ తెలుసా సీక్రెట్ ఆ వాక్యం ముందు నేను నీ జీవితంలో మర్మాలు అద్భుతాలు ఓపెన్ గా అవ్వాలంటే భాషల వరం అవసరం ప్రార్థించడం నేర్చుకోవాలి ఇది కేవలం ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవుడికి సమస్తం సాధ్యం ఇదేత చూపించి ప్రభావ నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నా నువ్వే దీన్ని దీన్ని నడిపించే నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను దీని ఇందులో నువ్వు జోక్యం చేసుకో ఇది ఇప్పుడు నీకు అప్పగిస్తున్న హక్కు లాగా నువ్వు నాకు ఇచ్చిన హక్కు కానీ నీకు వాపస్ నువ్వే నడిపించి నువ్వు ఎట్టు తీసుకోకపోతే నాకు నాకు సమంజసం నజర్ చేపట్ట జీవితాలను మనం ఐదవ దశలో వారి సత్వ జీవితం బానిసక్ ఒక జీవితం ఏంటంటే బానిసకి అన్నట్టు కోరికలు ఏమి యజమాని కోరికలే బానిస కోరికలే యజమాని ఏం కలుస్తాడో బానిస తెలుసు యజమానికి ఏ టైంలో టీ కావాలా కాఫీ కావాలా బానిస తెలుసు యజమాని ఎప్పుడు ఆకలింటో తెలుసు యజమాని ఎప్పుడు నిద్రపోతాడో తెలుస్తాడో యజమాని ఎక్కడ పోతుండ తెలుసు బానిసకి సేవకుడికి బానిసకి తేడాదే సేవకులు కొద్దిసేపు సేవ చేస్తారు తల తింటే తీసుకు శాలరీ తీస్తాను కానీ బానిసలు మరి ఇరవై గంటలు మరి చర్యలునే ఉంటాడు ఇంకా వేరే ఉండవన్నట్టు వాడికి మనసులు అది క్రైసవ జీతంలో కూడా దాన్ని మద్ద చూపించలేదు కాబట్టి ఎంతమంది ఆదాశకి ఎదిగిన వారి సేవకులు అని కాబట్టి ఒక చిన్న బలహీనత కానీ కాదు ప్రాణదనం లేని ఒక పెద్ద ప్రమాదకరమైన స్థితి నేను అర్థం చేసుకున్నాను లాస్ట్ వీక్ నుంచి అది ఒక పెద్ద ప్రమాదకరమైన స్థితి ప్రార్థనలేమి అంటే ప్రార్థన చేయలేని స్థితి అది దేనికి దారితీ అంటే ప్రార్థనలేమి బహు విషాదాలు నిజం చేర్చుకుంటాయి బహు దూకాల ఎన్నో తప్పులు నువ్వు చేసేటట్లు చేస్తాయి నీకు ఎన్నో సమస్యలు జమ చేసుకుంటుంది తర్వాత చివరికి వెనుకడుగు వేస్తా ఉంటావు అంటే నీ నీ వ్యక్తిగత జీవితంలో జరిగే ఈ బలం ఇవన్నీ సమస్యలు అన్నట్టు ఇవన్నీ ఏమంటాం రైతుగా చెప్పాలంటే ఛాలెంజెస్ అన్నట్టు మొదటిదిగా ఇది బహు ప్రమాదకరమైన స్థితి ప్రార్థన లేమి నేను చాలా మందిని చేసిన ప్రార్థన లేమిలో ఉన్న వారికి అందరికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇస్తా ఉంటాయి దాని తర్వాత ఎక్కడ ఎక్కడ వినగానే వారికి ఉపద్రవాలు ఇస్తా ఉంటాయి వాడు సంపాదించింది వాడు ఆనందించలేకపోతుంటాడు అన్ని కష్టాల పాలైతా హెల్త్ ప్రాబ్లమ్స్ మెయిన్ నేను గమనించిన ప్రేయర్లెస్ జీవితాలలో దాని తర్వాత ఏం చేస్తారంటే ఆ ప్రేయర్ లెస్నెస్ దాని వల్ల హెల్త్ వాలెస్ ని డాక్టర్ల దగ్గరకు పోయి మందులు చేసుకుని మందులతోని శరీరం అంతా చేసుకుని కృషింపై ప్రతి మందు డ్రగ్ కదా కెమికల్స్ దిక్కు నీ ప్రార్థన లేమి జీవితం నిన్ను ఎంతో ప్రమాదాల గుండా తీసుకెళ్తుంటది అవి ఎటువంటి డేంజరస్ ఎన్ని దుఃఖకరమైన ట్రాజడీస్ అంటాం కదా ఇంగ్లీష్ లో విషాదాలు చేకూర్చుకుంటాయి నీ జీవితాలలో బహు దుఃఖాలు తప్పులు చేయడం జరుగుతుంటాయి వర్క్ ప్లేస్ లో తప్పులు చేస్తా ఉంటాడు మిస్టేక్స్ వాస్తడుతూ ఉంటాడు సమస్యలు ఎక్కడ పెడతా సమస్యలు అన్ని దశల నుంచి నేను అటాంక్ చేస్తా ఉంటే దాని తర్వాత వెనుకడుగులు వేస్తూ తీసుకుని మెల్లగా దేడిచ్చిన ఆశలన్నీ పోగొట్టుకుంటా ఉంటాం ఇంకో ది ఇంకొక దశలో మనం చూస్తాం ఏంటంటే నీ ప్రార్థన లే జీవితము మీ శత్రువులకు ఆలోచనలు ఇస్తాయి ఇది ఎవరు చెప్పారు నీకు నాకు తెలుసు సో బైబిల్ ఉన్నాయంటే మీరు అప్పుడు అడిగే ప్రశ్న అది ఒకటి బైబిల్ ఎక్కడుంది బ్రదర్ ఈ వాక్యం బైబిల్ ఉంటేనే మీరు లేకుంటే అపనమ్మకం అన్నట్టు ఎప్పుడు అనుకుంటున్నట్టండి వాళ్ళ పౌలకి ఏముండే బైబిల్ అపతులకి ఏముంటే బైబిల్ నువ్వు చనిపోయిన లేదు కదా అప్పటికి వాళ్ళందరు చనిపోయి వెళ్ళిపోయాక కనీసం ఒక సంవత్సరాల తర్వాత వీటన్నిటిని జమ కూర్చుంటారు ఎక్కడెక్కడో పీసెస్ పేపర్స్ బుక్ పత్రికలు వాటి అన్నిటినీ జమ కూర్ జమా చేసి న్యూ టెస్టిమెంట్ రక్త నిబంధన పుస్తకాన్ని బైబిల్లోకి చేరిశుద్ధ గ్రంథమన్నారు అంతవరకు వాళ్ళు కేవలం పాత నిబంధన పుస్తకాలు ఉండే పబ్లిక్ అవన్నీ ఎట్లా బయలుపరచబడ్డాయి దర్శనహితిగా కళల రూపకంగా దేవుని స్వరంగిని దేవుడు తులసి మాట్లాడినప్పుడు అది ఎట్లా నమ్మిన రు మనుషులు ఈ రోజు గుడ్డిగా నమ్ముతం లే వాటిని నీ ప్రార్థన లేని జీవితము నీ శత్రువులకి ఆలోచనలు ఇస్తే యుక్తులు ఎన్నో పన్నాగాలు నీకు వ్యతిరేకంగా వేసుకుంటా ఉంటారు మీ ఎన్నో నిందలు మీ ఎన్నో అభాండలు వేయడం నీ గురించి కల్పనా కథలు చేయడం తర్వాత మీ శత్రువులకి విజయాన్ని చేకూర్చేడితే నీ ప్రార్థన లేని జీవితం కొంచెం కష్టమే కదా అసలు మనకి విజయం దేవుడిచ్చి ఉంటుంది యు ఆర్ మోర్ దెన్ కాన్కరర్స్ అని రోగరాశ్ర పత్రిక ఎనిమిదవ ధ్యానంలో ఉంది విజయవంతమైన జీవితం అన్నది యాక్చువల్ గా రక్షింపబడ్డ వారు అందరి ఎక్కడికి చెప్పండి విజయం నీ జీవితంలో నీ కుటుంబంలో ఉండే విజయం నీ వ్యక్తిగత జీవితంలో విజయం నీ శరీరంలో ఉండే విజయం నీ సేవా పరిచయలో ఉన్న విజయం ఎక్కడుంది చెప్పండి సాక్ష్యం పోగొట్టుకున్నాక సాక్షను ఏం చెప్తావు వాక్యం చెప్పలేము ఏం పరిచయం చేయగలము చెయ్యలేము ఆత్మీయ పోరాటం ఎట్లా పోరాడతావు గంటసే ప్రేయజ స్థితిలో ఉన్నప్పుడు అన్ని పోగొట్టుకుంటా ఉంటాం కాబట్టి ప్రార్థన లేమి యొక్క ముఖ్యంగా ఎటువంటి ప్రమాదాలు ఏర్పడతాయి ఇంతటి నేను చూపిస్తున్న విధానంగా ప్రార్థన లేని జీవితము విషాదాలు సమస్యలకి దారి తీస్తూ ఉంటది దాని ముఖ్యంగా ఏం జరుగుతుందంటే వెనక వెనకడుగులతో నిండి ఉంటుంది వెనకడుగులే బ్రదర్స్ ఏవబోదాం బ్రదర్ అంటే ఏదో ఎక్స్క్యూజ్ చెప్తా ఉంటాం నేను అట్టు పోవాలా ఇటు పోవాలా ఇటు కుటుంబంలో సమస్యలు పిల్లలకు బాగలేదు భార్యకు బాగలేదు భర్త బాగాలేదు ఏదో ఒకటి అవి ఏదో నెపములు అంటాం పెళ్లి ఇంతకు పిలిపిస్తే వాడు అన్నాడంట నేను ఎట్లను కొనుక్కున్నాను వాటిని పరిశీలించలేకపోతున్నాను వాడు పొలం కొనుక్కున్నాను పరిశీలించనుక్కున్నాను పరిశీలించకపోయాను నేను పెళ్లి చేసుకుంటు ఇంకోకూడదు అవన్నీ నెపములు అన్నట్టు అవి ఆటంకములే కానీ కాదు వాదన లేని జీవితం ఎంతో విషాదానికి దారి ఒక దాని తనతో నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలు ఆపేయడం చేస్తావో నీ శత్రువైన శాతాను వాడి అనుచరులు ఉన్న దురాత్మలుగా అన్నింటిని పంపిస్తాడు నీ లైఫ్ లోకి పంపించి ఏం చేస్తాడు నీ మనసుని పరిపరి విధానాలను నడిపించేసి వాటి పట్ల ఆకర్షింపడేటట్లు నిన్ను తయారు చేసి నేను లాక్కని పోతాడు ఎట్టేటో లేకపోతాడు ఎట్టేటో లేకపోతాడు ఆఫీస్ నుంచి ప్రార్థనలకు వచ్చాల్సింది పోయి టీవీ పెట్టుకోవడము లేక మ్యూజిక్ పెట్టుకోవడము లేక హెడ్ ఫోన్స్ పెట్టుకోవడము ఏదో ఒకటి డీవియేషన్స్ అవి దేవుని పాటలే కదా దేవుని మాటలే కదా దేవుని పాటలే కదా సమర్థించుకోవడం అన్నట్టు అసలు చేయాల్సింది ఏంటి ప్రార్థన ప్రార్థన చేయకుండా పాటలు పాడుతున్నావు పాటలు వింటున్నావు దేవుని పాటలు వింటున్నావు చూడండి వాడు ఎట్లా ఎట్లా కుయుక్తితో మోసగిస్తాడు దేవుని బిడ్డలు అనేవి ఇంత రకమైన అంటే సమర్ సమర్థించుకునే ఆలోచనలు అన్నట్టు ఇవన్నీ ఒకటి నీ ప్రార్థన లేని జీవితంలో శత్రుకి విజయవంతమవుతాయి ముఖ్యంగా నేను ఒక సత్యాన్ని గురించిన లైఫ్ లో ఏంటంటే ప్రార్థన లేకుండా జీవించేవాడు వాడి జీవితంలో ఎట్లా ఉంటుందనే పరిస్థితి నీ నీ కొరకు భద్రపరచబడ్డ ఆ యొక్క ఆశీర్వాదాలు రావాలి ఎందుకంటే ప్రభులందు రక్షింపబడ్డ వారి అందరి జీవితాలలో ఆశీరాలు రావాలా అది కర్మైన ఒక దశ నుంచి ఒక దశకి అది అక్కడి నుంచి భద్రపరచబడ్డాయి కానీ అవన్నీ తాళాలు జీవితం నీ ఆశీర్వాలకి తాళాలు పరలోక పుస్తాలు నీ కొరికి ఇంటికి తాళ పడింది నువ్వు పోనేవాడికి పరలోకంలో పరలోకం అంటే రకరకాల లోకాలవి ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క పరిస్థితి ఆత్మీయ స్థితి ఒక లోకంలో దైవికమైన జ్ఞానం ఒక లోకంలో దేవుణ్ణి సిద్ధించడం మంచి పాటలు పాడడము గంభీరంగా పాటలు పాడడము మొదట ఒరిజినల్ పాట పాడినంటే నువ్వు గంభీరంగా పాడగలవు ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క ఆత్మీయ ప్రపంచాలు అడుగు పెడతావు చాలా జరిగిన అనుభవం అని నేను చెప్తున్నాను రాత్రి చాలా లేట్ గా ప్రార్థన చేసుకుంటా కూర్చున్నాను కదొకటి నాకు అప్పుడు ఒకప్పట్లో అదొక కోరిక ఉండే నైట్ లంతా ప్రార్థనలో కూర్చుండేవాడి నిద్ర రావట్లేదంటే ఖచ్చితంగా ప్రార్థనలో కూర్చుండేవాడి అటు ఇటు తిరిగాను అటు ఇటు మసలను తిండి వేట మీద దిగిపోతా ఇప్పటికి కూడా నిద్ర మందంటే దేవుడు నన్ను ప్రార్థనకి నడిపిస్తుంది అనేసి పోయి ఒక రూమ్ లో ప్రార్థన చేస్తాను ఆ టైం లోనే ఎన్నెన్నో విషయాలు పైన నా లైఫ్ ముఖ్యంగా దర్శనాలు ఈ రోజు నేను చూపిస్తావా ఎట్లా ఒకన్నప్పుడైతే ఈ ప్రార్థనా జీవితంలో ఈ రోజు వరకు కూడా నీకు ఒక దర్శనం కలగలేదంటే ఈ ప్రార్థనా జీవితం బహు బలహీనమైంది అన్నట్టు నువ్వు దేవుని స్వరాన్ని పరలోకంలో తిరుగుతున్న అనుభూతులను ఇంకా పొందలేనవంటే నీకు ప్రార్థన లేని జీవితం కాబట్టి శత్రువుకి ఒకవేళ నీకు రావాల్సిన ఆచరణల తాళాలు మంచేదిగా అప్పగిస్తున్నవేమో ప్రార్థనలేమి అట్లనే ఉంటుంది కాబట్టి వాడు ఆ తాళాలు నీకు ఇవ్వడు దేవుడికి చింటా నువ్వు వాడికి చేసినావు కాబట్టి ప్రార్థన జీవితము తాళాలు కలిగిన జీవితం అవి ఓపెన్ అయినప్పుడు ఆ డోర్స్ అక్కడి నుంచి నీకు రావాల్సిన మేళ్ళన్నీ వచ్చేస్తా ఉంటాయి ప్రార్థనలేమి శత్రువుకి ఎంతగా బలాన్ని చేకూరుస్తుంది అంటే ఒకసారి చూడండి మొదటి పేద రాసిన పత్రిక ఐదవ ధ్యానం ఎనిమిదవ వచ్చిన ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు మీరు చెప్పండి ఎందుకు తండ్రి మన గురించి చింతిస్తున్నాడు ఎవరు చెప్పండి ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు లోకంలో దేవుని బిడ్డలు ఆ అధికం చేసుకుంటున్నారు వారి చింతని అధికం తీసుకుంటున్నారు దాని వల్లనే డైజెషన్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ స్కిన్ డిసీజెస్ ఏమంటాం ఎనీ హార్మోనల్ ప్రాబ్లమ్స్ రకరకాల హార్మోనల్ ప్రాబ్లమ్స్ లేడీస్కే కాదు మెయిన్ జెంట్స్ కూడా ఉంటాయి హార్మోనల్ ప్రాబ్లమ్స్ వస్తుండే కదా ఏమైనా అట్లా తయారు అన్ని బ్యాలెన్సింగ్ అయ్యాడు కానీ అవన్నీ ఇంబ్యాలెన్స్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ పీసీఓడి ప్రాబ్లమ్స్ రకరకాల పేర్లు ఉంటాయి కూడా అన్నిటికి ఏ పేరైతే నేను ఏ నామం అయితే నేను అన్ని ఏ సునామీ ముఖాల్లో కాల్సిందే అందుకే ఆయన ఏమంటాడు ఆయన మిమ్మల్ని గుర్చి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడీ ఎట్లా చేస్తారు చెప్పాను ఆయన మీ చింత యావత్ ఆయన ఏ రీతి అయితే మన ప్రాబ్లం భరించిండో అట్లనే మన చింత కూడా భరిస్తాడు మన మీద ఉన్న రోగము వ్యసనాలను ఎట్లా భరించిండో అవన్నీ వారిస్తాడు ఆయన అవమానం ముఖ్యంగా మన అవమానాన్ని అతను భరించేశారు యాభై మూడవ జ్ఞాపకం చేస్తుంటాడు ఎందుకు అంటే కాబట్టి ఇప్పుడు చూడండి నిబ్బరమైన బుద్ధి గలవారే మెలవకువగా ఉండు మన బుద్ధి కలిగాల బుద్ధి పోగొట్టుకోవడం వల్లనే కదా మంచి అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు దాన్ని వాడుకోకపోతే శ్రమ శ్రమోక తప్పదు నా ప్రజలు నశించేటట్టు బహుశా ఎందుకు జ్ఞానము పొదువై జ్ఞానము లేక కాబట్టి నిబ్బనమైన బుద్ధి ఎక్కడని చెప్పండి నిబనమైన బుద్ధి అంటే ఈ లోకంలో ఎంతో ఆయన కొరకు గంభీరంగా జీవించగలవు బుద్ధి నిబనమైనది కాబట్టి కాబట్టి నిబనమైన బుద్ధి కలవారే మెలకవగా ఉండేది మెలకవగా ఉండడం అంటేనే ప్రార్థన జీవితం కదా చండి మేలకు మెలకువగా అంటే నిద్రపోకుండా ఉండే జీవితం మీ విరోధి అయిన అపవాది గర్జించ సింహం వలే వాడి సింహం దాదాడు వాడి సింహం వలే ఎవరిని వెదుకుచున్నాడు వెదుకు వెదుకుచు తిరుగుచున్నాడు ఎవరిని మృగిదినా అని వెదుకుచు తిరుగుచున్నాడు అండి ఎవడు నిద్ర పోతుడు మెలుపుడు నువ్వు మెల్పొగున్నావా నిద్ర పోతున్నావా గమనిస్తా ఉన్నాడు తిరుగుతా ఉన్నాడు ఎక్కడ వాడితే అక్కడ తిరుగుతాడు భూమి నెల దిశ వాడు ముందుకు వెనకకి ముందుకు వెనకకి తిరుగుతున్నాడు చెప్పడా వాడే చెప్తారు కదా యువకు దేవుని ఎదుట ఎక్కడ పోతున్నావు భూమి నెల దిక్కుల భూమి ఇటు అటు తిరుగుతావు వచ్చిన ఎందుకు చెప్పండి ఎవడు దొరుకుతాడా వాడిని మేం ప్రార్థనలే మీ జీవితము దృష్టిని మిగిలిన జీవితం ప్రార్థన రెండవ అంశం ప్రార్థనేమి జీవితము శత్రువు స్థావరాలలో జీవించడం లేక శత్రువుల యొక్క వాతావరణంలో జీవించడం ప్రార్థన లేని జీవితం మీరు చెప్పండి శత్రువు యొక్క ప్రాంతం ఎటువంటిది ఈ విషయాన్ని చాలా విలుసాను ప్రార్థన జీవితాల్లో దర్శన రీతిగా ప్రార్థన శత్రువుల స్థావరాలు ఎక్కడ ఉంటాయి మళ్ళీ ఎవరు సైతానను చల్ల మంత్రగానులు మంత్రికులు కర్ణపచి మంత్రాలు గలవారు దయ్యముల ప్రభావం గలవారు ఈ తెలిసిపోతే ఆ ప్రాంతం ఇక్కడ ఏదో ఉంది చీకటి శక్తులని అంటే మీ ప్రాంతంలో మీ జీవితము నినా లాక్కపోతుంది ఆ ప్రాంతాలలో ప్రార్థనే వారు అందరు లేని జీవితం కానీ వారు అందరూ అక్కడ పోయి ఏం చెప్పో చెప్పండి మీ రక్షణని నిర్లక్ష్యంగా చేసేటట్లు చేస్తుందని ప్రభావం అంతా ప్రభావం ఉన్నట్టు నేను ఛాన్సాలు ఈ ఉండబిడ్లకి దయా దయం పట్టడం ఒకసారి చూడండి అది వాక్యం నేను దాన్ని కేర్ఫుల్ గా వెతుక్ ప్రయత్నిస్తాను నేనైతే రాస్కలది కన్నా కేంద్ర గారి మైండ్లో అది చూపించాల మీకని చూడండి లూకాసు వార్త అధ్యాయము పది నుంచి ఎవరన్నా చదవచ్చు కూడా అవకాశం ఉంటే లూకాసు వార్త అధ్యాయము పదవ వచనం నుంచి సరే నేనే చదువుతాను చూడండి లుకాసు వార్త పదమూడవ అధ్యాయము పదవ వచనం ఇక్కడ ఏముందంటే విశాది దినం ఆయన ఒక సమాజ మందిరంలో బోధించున్నప్పుడు పద్దెనిమిది ఏళ్ల నుండి బలహీనంగా బలహీన పరచు దయము అర్థం చేసుకోండి బలహీనత ఎందుకు ఏముంటే బలహీనత ఉంటుంది చాలా మంది బయట నిలుసు సరిగా తింటలే బలహీన పరచు దయం ఒక స్త్రీ అచ్చటగా ఉండేను అయితే ఎందుకే మనం అనేక పర్యాలు తెలుగు ఇంగ్లీష్ చూస్తూ ఉంటాం ఎవరికైనా అవకాశం ఉంటే ఇంగ్లీష్ చూడండి నేను ఇంగ్లీష్ కూడా చదువుతున్నాను పదవ వచ్చడంలో ఇంగ్లీష్ లో చదువుతున్నాను పదహారంలో నేను తెలుగులో చదువుతాను ఇదిగో పద్దెనిమిది ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను ఈ కట్ల నుండి విడిపింపదా అని ఆయనతో అతనితో చెప్పాను ఎవరు ప్రశ్నించారని అయితే మీకు ఒకటి అర్థం కావలసిన విషయం ఏం తెలుసా ఇక్కడ సాతాను ఎవరిని బంధించింది ఒక స్త్రీని పద్దెనిమిది ఏండ్ల నుండి బలహీనంగా అయిపోయింది స్త్రీ ఈ స్త్రీ ఎవరంట అబ్రహం కుమార్తె ఎవరు అంటున్నారు ఏసు అంటున్నారు ఎవరు అబ్రహాం కుమార్తె రక్షింపబడ్డ వాళ్లే కదా మనమంతా అబ్రహం కుమార్తె లేము కదా రక్షింపబడ్డ వాడిని దయమిట్ల పట్టింది బ్రదర్ సిస్టమ్స్ అది పద్దెనిమిది ఏండ్ల నుండి ఎవరు చెప్పగలరు చెప్పండి చాలా మంది దేవుని బిడ్డలకు దయబెట్టబడతారు కదా ఎన్నో కేసులు చూపిస్తాడు హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ కేసెస్ నా ఓన్ పర్సనల్ లైఫ్ నేను చేసిన ఒక అబ్రహం కుమార్తెకి దయ్యం పట్టడం సాతాన్ని బంధించడమైంది మీకు అది ఓపెన్ అప్తవల్ అంటే ఈ అమ్మాయి ఈ అమ్మాయి పన్నెండు పచ్చనిధి ఏం ఏం చేసింది సైతాన్ని ఎట్లా బంధించింది ఎట్లా అవకాశం ఇచ్చింది ఇతరు ఎప్పుడు గడప ఎద్ధ పంచు ఉంటాడు పాప పాప మాట్లాడు దేవుడు మాట్లాడతాడు కళిన్ పని పాప ఎప్పుడు గడప యొక్క పని పంచి ఉంటుంది ఎవరు అవకాశం ఇస్తే వాళ్ళని మింగి వేయడానికి అది నువ్వు ఇస్తే నువ్వు దానికి అవకాశం మరి ఇప్పుడు ఈ అమ్మాయి మింగేసి మింగిబడింది పద్దెనిమిది ఏండ్లు బలహీన స్థితిలో ఉంటే ఏం సాధించింది లైఫ్ లో ఎంత పోగొట్టుకుందో ప్రైమ్ ఏజ్ కదా ప్రైమ్ ఏజ్ లో ఎంతో మొగొట్టుకుంది లైఫ్ ఎట్లా బంధించబడింది చెప్పండి ఒక అపరామ్ కుమారిత అయ్యుండి అంటే దేవుని బిడ్డ అయ్యండి దయ్యం ఎట్లా బంద్ చేస్తాడు చెప్పండి మీరే నేను ఒకటి గమనించిన ఏంటంటే వాడు దయ్యం పట్టినలాగా ప్రవర్తించాడు చేస్తా ఉంటాడు దేవుని బిడ్డల గురించి మాట్లాడతాను నేను బయట గురించిగా అంటే ఎప్పుడు మనం తప్పుగా మాట్లాడడం దేవుని బిడ్డల గురించి ఏదో చెప్తానంటే హెచ్చరించుకోవాలి కదా ఒకరినొకరం వాక్యాన్ని హెచ్చరిస్తుంది ప్రార్థన లేని జీవితము శత్రువుల ప్రాంతాలలో జీవించడం అంటే చీకటి కాలాల్లో చీకటి స్థలాలలో జీవించడం అలసిపోయి ఇంటికి వచ్చి నిద్రపోతే ఏమవుతుంది చెప్పండి ప్రార్థన లేని జీవితం ఎంత అలసిపోయినా ఇంటికి వచ్చి మోకాళ్ళ మీద ఉండి ఒక్కసారి పర్షుదాత్మాభిషేకం జరిగి ప్రాగంటే ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోతుంది బిజీగా ఉన్నామని చెప్తారు చాలా మంది ఎంత మంది నేను పనులున్న బ్రదర్ సేవకి కొంచెం బిజీగా ఉన్నాం సార్ బిజీగా ఉన్న బ్రదర్ అంటారు బిజీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా బిజినెస్ అనే పదం నుంచి వచ్చింది అంటే ఏదో లాభదాయకరమైన పని చేస్తున్న వాడు అన్నట్టు అది కూడా అప్పతండి కదా నేను బిజీగా ఉన్నాను ఎంత సంపాదించిన బెదర్ ఈరోజు అని ప్రశ్న అయ్యాను ఎంత సంపాదించిన పేద పదవేలు సంపాదించినావా మేము ఈరోజు అంత బిజీ ఉన్నాం ఆత్మీయ జీవితంలో అది పనికాని డైలాగ్ ను ఆదరిస్తున్నాం నేను చాలా బిజీగా ఉన్నాను బాధ అంటే ఏమని అర్థం చేసుకుంటున్నాం అంటే నేను బిజీగా ఉన్నానంటే అదేమన్నా నీ ప్రార్థన జీవితానికి ప్రత్యామ్నా సబ్స్టిట్యూట్ అవి కాదు కదా ఒకసారి చూడండి వ్యవసాయ రాష్ట్ర పత్రిక లో ఒక నేను చూపిస్తాను ఎందుకు ఇది హెచ్చరికలాగా మనకు అనుకరించబడింది అనేది ఎపిసోడ్ రాసిన పతిథిగా పదవాధ్యము పరిణవశాన్ని ఉందంటే సుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎంతో బలవంతులయుండి చాలా ప్రాముఖ్యమైంది ఆయన ఎందు బలవంతులై అంతే పాయింట్ ఎట్లా బలవంతులుగా ఉంటాం చెప్పండి కేవలం ప్రార్థన ద్వారానే వేరే మార్గం ఎక్కడ ఉంది అడా ప్రార్థన ద్వారానే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనే అందు ఉండండి ఈ లోకంలో ఎంత బిజీగా ఉంటే బలహీనుమే పద్దెనిమిది సంవత్సరాలు అమ్మాయి సైతాన్ని బంధించిన అబ్రహాము కుమార్తె అంటే కొంచెం బయనేస్తా ఈ దయ్యం దేవుని బిడ్డను పట్టడం ఏదైనా చూడండి ఈ వాక్యం ఏం హెచ్చరిస్తుంది అంటే మీరు అపవాది తంత్రములను ఎదిరించటకు శక్తి మంతులు అగినట్లు దేవుడించి సర్వాంగ కవచంలో ధరించుకొని ఎదిరించాలా అపవాది తంత్రం ఎదిరించాలా ఎందుకంటే పోరాటం ఇది యుద్ధం ఏమి పేమో యుద్ధ భూమి అని ఎన్నిసారి చెప్తా ఉంటాను నేను ఇది వారి ఇది ఇది యుద్ధమంతి అందుకే ఎవరు ఇలా నిగరలేరు అలసిపోతుంటారు పరిగెత్తిపోతుంటారు అందుకే బిజీ అని చెప్తా ఉంటారు కానీ ఎవరైతే ఇదిలా పురాణం నేర్చుకుంటారో వాడిని దేవుడు మరీ ఉన్నత స్థితిలో ఆత్మీయ జీవితంలో ఒక ప్రాధాన్య లాగా నిలబెడతాడు ప్రాధాన్యూతలతో పాటు నేను సమానంగా ఒక రోజు నిలబెడతాను ఆ స్థితికి నువ్వు ఎదగాలంటే నీ ప్రార్థన జీవితం వెళ్ళేవల ఊహించక పోరాటాలు అది చీకటి శక్తులతోని ప్రధాన దూతలతోని ఏదైనా మనం పోరాటం అనేది కాదు అంటే మనుషులతో కాదు కానీ ప్రధానలతోనూ ఆ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలు లోకనాథులతోనూ ఆకాశ మండలం వల్ల దురాత్మ సమూహములతో పోరాడుచున్నాం ప్రార్థన జీవితమే పోరాటం అన్న విషయం కూడా గ్రహించాలా నువ్వు ఒకసారి మోకాళ్ల మీద ఉండి ప్రార్థన ఆరంభించినావు అనుకో ఇప్పుడు నువ్వేం దినం కొరకు ఏం దినం చెప్పండి అది ఏ దినం కొరకు మీరు సిద్ధపడుతున్నారు పన్నెండవచనం చూడండి సారీ పదమూడవచ్చనం చూడండి అందుచేతను మీరు ఆపద్ది అందు ఒక అనొక దినం ఇంకెప్పుడు అసలు చెప్పండి ఆపద దినం అది రోజు కావచ్చు ఆల్రెడీ వచ్చేసిందని లైఫ్ లో మర్చిపోయినవేమో ఓడిపోయినవేమో అపద్దిమందు వారిని ఎదిరించటకు ఎవరిని నాలుగు గుంపులు ఆ నాలుగు గుంపులని ఎదిరించటకు తర్వాత సమస్తము నిరవేర్చిన వారై ఎప్పుడు చేస్తున్నాం సమస్తం నెరవేర్చడం వాళ్ళు ఏందా సమస్తం ఆయన పిల్లు సంబంధించిన జీవితం అంచెలంచెలుగా ఆయన పిలుపులు నిన్ను ఒక ఆత్మీయ స్థితి నుంచి ఆత్మీయ స్థితికి లేవ ప్రమోషన్స్ సమస్తం నెరవేర్చాలంటే నువ్వు అన్ని లెవెల్స్ అనుభవపూర్వకంగా చూడాలి సమస్తము నెరవేర్చిన వారై ఆ నిలువ బడుటకు దేవుడిచ్చి సర్వంగ కవచం నువ్వు ధరించుకోండి దేవుడిచ్చి కవచాన్ని మనం ధరించుకోవాలా ధరించుకున్నాక ఏం చేయాలా తల నుంచి అరికాల వరకు నువ్వు కవచన్ని ధరించుకున్నాక ఏం చేయాలా అంటే ప్రార్థన చేయమని ఉంది వాక్యం ఎందుకంటే సర్వంగ కవచం ధరించినాక యుద్ధము యుద్ధము ఎట్లా ఉంటుంది అంటే ప్రార్థన జీవితం మనము ఈ మన ప్రార్థన జీవితానికి సంబంధించిన విషయాల గురించి మనం ధ్యానిస్తున్నాము ఒకసారి యేసు ప్రభుకి సంబంధించిన విషయాలు మనం చూసినప్పుడు మరియు తన శిష్యునికి సంబంధించిన ఉదాహరణ చూసినప్పుడు వాళ్ళంత దినమంతా నడిచిన తర్వాత అలసిపోయినాక రాత్రి ఏ జరిగినా మనం చూస్తూ ఉంటాం కదా వాళ్ళు బాగా అలిసిపోయిన నిద్రపోతున్నారు కానీ మన ప్రభు మటుకు ప్రార్థన చేస్తుండ్రు తర్వాత వారిని లేపి ప్రార్థన చేపిస్తున్నాడు చూసింటాను ఎన్ని సార్లు మనకు అందరికి తెలుసు నైట్ అంటే రాత్రి అంటే విశ్రాంతికి సంబంధించింది నిద్రతి సంబంధించింది కానీ రాత్రినే ఆత్మీయ పోరాటం స్టార్ట్ అవుతుంది చీకటి శక్తులు అటాక్ చేయడము అదే టైం ఇంకటి వాడికి చీకటి చాలా సపోర్ట్ అన్నట్టు అది ఒక ఆత్మీయంగా యుద్ధము నువ్వు నిద్రపోతున్నప్పుడు దేవుని బిడ్డ కనీసము వారానికి రెండు సార్లు మధ్యరాత్రి ఎందుకు దీన్ని లాస్ట్ టూ త్రీ వీక్స్ నుంచి చెప్తానండి అయితే ఇక్కడ పోయిన గానీ కొన్ని సంవత్సరాల నుంచి నా అనుభవం ఏది రాత్రి మధ్యరాత్రి ఆ టైంలో టైం ప్రేర్ చేస్తున్నప్పుడు నేను చూసిన ముఖ్యమైన దర్శనాలన్నీ ఆ వన్ టు మధ్యలోనే నేను సిఖాముఖిగా చూసిన కాలం వన్ టు మధ్యలోనే పరలోకంలోని దర్శనాలు పరలోకం సంబంధించిన దర్శనాలు నేను చూసింది వన్ టు మధ్యలో చనిపోయిన వారు ఎక్కడ ఉన్నారు అన్న విషయాన్ని తెలుసుకుంది నేను వన్ టు మధ్యలో కళల రూపంలో ప్రార్థన చేసి ఆ వన్ టు ప్రార్థన చేసి కళ్ళు నిద్రపోయినప్పుడు కలర రూపకంగా ఆ చనిపోయిన వాళ్ళు వచ్చి మాట్లాడము వాళ్ళు ఎట్లా ఉన్నారు చెప్పడము పరలోకంలో వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పడం ఇవన్నీ విన్నాను చూసిన ఎందుకంటే సాధారణంగా వన్ టు గాఢ నిద్ర సమయం ఆ టైంలోనే అటాక్స్ జరుగుతూ ఉంటుంది స్కెలిచల్ అటాక్స్ కానీ వారానికి అట్లా ఒక వన్ ఆర్ టూ టైమ్స్ మిడ్ నైట్ వన్ టు టూ మధ్యలో ప్రారంభానికి ప్రయత్నించగలం నేను ఎప్పుడు చెప్తుంది నాకు జ్ఞాపకం లేదు కాని నువ్వు ఒక సేవకులు ఒక సేవకురాలు వేయండి కుటుంబాన్ని కాపాడుకోవాలంటే కనీసము మిడ్ నైట్ వన్ ఆర్ టూ వన్ వారానికి ఒకసారి ఎందుకంటే ఆ మిడ్ నైట్ టైమ్స్ లోనే అటాక్ చేస్తా ఉంటుంది కుటుంబీకులు పొద్దున్నే సిగ్గా ఉంటారు పిల్లలు బాగా ఉంటున్నా ఇప్పుడు మిడ్ నైట్ కూడా ఏమంటున్నావు అని నా మీకు వాడోమయమైపోతుంది సరి ఏర్పడు చూడండి సరి అపకారంలో పదహార అధ్యాయంలో ఇరవై ఐదవ వచ్చిన అపకారంలో పదహారవే మధ్యరాత్రి వేళ పౌలుశీల దేవునికి ప్రార్థించొచ్చు కీర్తలు పాడ చుండీ నన్ను అభ్యంత పెట్టాలి ఇంకా ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు మధ్యరాత్రి ఐదీళ్ళు పిలిచుండేది అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగం పిలుపులు చేయండి మధ్యరాత్రి ప్రార్థనకి ఎంత పవర్ ఉందో భూకంపం జరగడం ఆశ్చర్యమే నువ్వు ప్రార్థన చేస్తే మధ్యరాత్రి చచ్చిన వాళ్ళు తెలియాల్సి చచ్చిపోతున్న వాడు బ్రతకాల్సి వస్తుంది ఐసీలో ఉన్నవాడు బయటికి రావాల్సి వస్తుంది నేను ఇద్దాకాలం నుంచి ఎదురు చూసినా జీవితంలో మేల్లు అవి ఆటోమేటిక్గా రావాల్సి వస్తుంది నో అదర్ వే ఎంత పవర్ఫుల్ నేను చెప్పగలుగుతున్నాయి అంతంగా నా ఆత్మ ఇంకొక ప్రపంచాలకు వెళ్ళిపోయింది ఆత్మీయ ప్రపంచం మీద అక్కడ దేవుతలు పాటలు పాడుతున్నారు ఇంకేం లేవు అక్కడ వే లేవు ఓన్లీ స్థుతులు దేవుడిని దానపరుస్తూ ఉన్నారు వంట పాటు జాయిన్ అయిపోయి ఈ రోజు కూడా గుర్తుంది రాగం ఆయన కిందికి వచ్చేసినా కూడా అక్కడ రాగం గుర్తుకుంది ఆ రోజు నా జీవితాల్లో ఓపెనప్ అయింది భాషలలో పాటలు పాడడం అనుభవం అర్థం ఉంది లేదు నాకు అది భాషల్లో మాట్లాడతాము ప్రార్థన చేస్తాము కానీ భాషల్లో పాటలు వాడడం ఆ రోజు నాకు ఓపెన్ అప్ ఈ వాక్య గీతంగా అక్కడ మధ్యరాత్రి వేళ ప్రార్థన చేసినాను కాబట్టి అంటే నేను చెప్పాను అంటే నాలుగవ పాయింట్ మధ్యరాత్రి ప్రార్థన అంటే వాళ్ళు పాటలు పాడినరు ప్రార్థన చేశారు పాటలు పాడినరు మంచిదే ప్రార్థన చేయడం కూడా పాటలు పాడడం మంచిదే నిన్న మధ్యరాత్రిలో పాటలు పాడితే పక్కింటి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి వాళ్ళు చేసినట్ల తెలుసా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా చూడండి సార్ వాక్యం యుధపత్రిక మొదటి అధ్యయనం మరి ఒకటే పత్రిక అదన ఇరవై చూడండి ప్రియులారా మీరు విశ్వసించే అతి పరిశుద్ధమైన దాన్ని మీరు మీరు పర్షుదాత్మలో ఏం చేస్తారు ప్రార్థన చేస్తారు చెప్పండి పర్షుదాత్మలో ప్రార్థన అంటే నీకు పర్షుదాత్మ ఉండాలా కదా అభిషేకం నీ గురుదేవంలో పరశురాత్మ దిగి ఉండాలా సాత్యం నేను నేర్చుకున్నా ఏంటంటే పరుశుధాత్మలో ప్రార్థన చేయడం అంటే పరిశుద్ధాత్మ నీకు వాట్శక్తిని ఇస్తాడు అప్పుడు నువ్వు చక్యం మూడుగులతో ప్రార్థన చేస్తావు భాషల్లో ప్రార్థన చేస్తావు చూడండి మొదటి పరిధిలోసిన పత్రిక నాలుగు పద్నాలుగు ఒకటి రెండవ వచ్చిన మొదటి వర్షం చూస్తావు ప్రేమ కలిగేటప్పుడు ప్రయాసపడు ఉద్దేశించినా గానీ మనం మటుకు ప్రేమలోనే ఉండాలి ప్రాసపడలం ప్రేమలు ఆత్మసంబం మనం ఆసక్తితో ఆపేక్షించండి చాలా మంది అన్న చిన్న పరిశాదన లేదనుకుంటున్నారా అంత మురికి చూపిస్తుంది కాబట్టి అర్థం మీద నిలబడినప్పుడు మనం మనం చూసుకున్నప్పుడు తెలుస్తుందా ఏం ముఖ్య సరే పోనీలేకపోతే అక్కడ ఏం చెప్తున్నాయంటే అయ్యోధ పత్రికలో మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద చెప్పండి మీరే ఏది అతి పరిశుద్ధమైనది మీరు కట్టుకున్నారంట ఇంగ్లీష్ నిమ్మ తెలుసా ఏది అతి అంటే విశ్వాసమే ఉంది ఇంగ్లీష్ లో నేను చెబుతాను చూడండి బట్ యులవట్ బిల్డింగ్ యువర్ సెల్ఫ్ అప్ ఇన్ యువర్ మోస్ట్ హోలీ ఫెయిత్ పరిశుద్ధమైన విశ్వాసం మీద నేను కట్టబడాలా దాని జాతి పరిశుద్ధం ఏంటంటే పరిశుద్ధ రూపాలు విశ్వాసం అంటాడు అలాగ పరిశుద్ధాత్మను ప్రార్థించడం గిఫ్ట్ అవసరం పరిశుద్ధాత్మ గిఫ్ట్ అవసరం ఎందుకంటే ఎందుకనగా మొదటి పొనితల స్టత్రిక పద్నాలుగు రెండవ శరం మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవులతో మాట్లాడుచున్నాడు ఇప్పుడు చెప్పండి నీకు భాషలవరం లేకపోతే దేవుడితో మాట్లాడుతున్నావా కొంచెం కష్టం ఉంటుంది కదా భాషలతో మాట్లాడేవాడు కాదు దేవుడితో మాట్లాడుచున్నాడు మనుషుల భాష మాట్లాడతాడు దేవుడు వింటాడు వీళ్ళు మనుషుల భాషలో మాట్లాడతారు పెద్దలు దేవుడి భాషతో మాట్లాడతారు మనుషుడు ఎవడు గ్రహింపుడు వాడు ఆత్మ వలన మర్మంలో పలుకుతున్నాడు భాషల వరం ఉండడానికి మర్మాలు బయటపరచబడతాయి సీక్రెట్ అదే ఎవరికైతే భాషల వరం ఉంటుందో భాషల వాడికి మర్మాలు బయపరచబడతాయంట నేను ఆపిస్తాను నెక్స్ట్ టైం ఎప్పుడు అవకాశం ఉంటే ఈ ప్రార్థన జీవితంలో ముఖ్యంగా మిడ్ నైట్ ప్రేయర్స్ లో బెనిఫిట్స్ నీకు ఎటువంటి లాభాలు నీకు చేకూర్తాయో మీకు చూపిస్తే వాక్యాన్ని అటువంటి కృపరించడం ప్రార్థిస్తాం పరిశుద్ధి వందనానుకృతి నేను ప్రార్థన మీ జీవితం ఎంత భయంకరమైనది ఎంత ప్రమాదకరమైనది మాకు చూపిస్తున్నాం తండ్రి సైతానికి చేతికి తలనిచ్చినట్లే ప్రభావ మా జీవితాలు ఎక్కడ పడితే దూరిపోతారు మా జీవితాలలో అన్యాయం చేస్తారు మా జీవితాలలో అటువంటి అవకాశం లేకుండా ప్రభావ ఈ దినం నుంచి మేము ప్రార్థన పీరు వీరులుగా తయారు కావాలి ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపి మీ సన్నిధిలో తండ్రి మీతో సంభాషించి మీతో మీ స్వరం మీద దశకి మీ యొక్క దర్శనాలు చూసేలాగన ఆత్మ ప్రపంచాల కడుగు పెట్టేలాగా పశుతెత్తులాగినా ఓనా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాడు వాళ్ళు పల్లెద్రహించి తండ్రి మేమేం చేయాలా అని ప్రశ్నించే జీవితానికి వాళ్ళు నడిపించండి ఎటువంటి అయోగ్యత చూపించండి నా లోపల గర్వం మట్టు చూపించండి తొలగించుకోవాలి సాత్విక నడిపి మనందరికి సదా కాలం తోడైన ప్రైజ్ సిస్ ప్రా